త్తన డబ్బై ఎనిమిది ఉన్నచోనే మూడు లోకాలూహించిం చూచితే నీవే కన్నచోటనే వెరకిం కానడింతేగాక ఎక్కడ వైయడి జీవుడు ఏది వైకుంఠమూ ఇక్కడ హరివున్నాడు హృదయమందేం ముక్కున ఊరుపుమోచి ముంచి పుణ్య పాపాలకక్కన జిక్కి తమ్ముగానడితేమి విచారించి దేహియందు దేవుని వెదకి కామించి ఆతడు ఇన్నిటా కలిగిండగా దోమటి సంసారపు దొంతి కర్మముల జిక్కి కాముకూడ కిందుమీగానడింతేగాక ఏ విధులు తాజేసీం ఎవ్వరి నాడగబోయి శ్రీవేంకటేశ్వరు సేవచేతనుండగా భవమాతడుగాను బ్రతికి నిదబోనేడు కావరాన నిన్నాళ్ళు కానడింతేగాక